ీ నమా య విష్ సిద్ధం వేదేభ్యో ఖం జగమహం వందేమీనా స్వీల సతత్వే ఈ శ్లోకం చూసినాము అభిప్రాయం ఏమిటంటే తత్వమును తెలియవలేదు తత్వము అంటే కథలు కాదు కథలు చెప్పి తత్వం శివుడి కథలు చెప్పి శివతత్వం వల్ల ఆ విష్ణువు కథలు చెప్పి విష్ణు తత్వం అన్నం ఏవో కథలు చెప్పి దేవి తత్వం వల్ల అలా కాదు అధ్యాత్మము తత్వము అంటే అధ్యాత్మంలోకి రావాల్సి ఉంటుంది బుద్ధి మొదలైనవి బుద్ధి ఇటువైపు బుద్ధిగా అటువైపు బుద్ధిగా మనస్సు ఇంద్రియములు దేహము జగత్తు అటువైపు ఆత్మచైతన్యం వాటి యొక్క స్వరూప స్వభావము నాను సుస్పష్టముగా ఏముగా మళ్ళాను అది తత్వము తత్వంలో తెలుస్తున్నవాడు బుద్ధితోటి మనస్సుతోటి దేహముతోటి అధ్యాస పెట్టుకోడు తధాత్మ్యాన్ని పెట్టుకోదు జగత్తుతో కూడా పెట్టుకోరు తత్వం తెలుసుకునేవాడు తన స్వరూపము వీటి ఎందు లేదని వీటికి పైన వీటికి అతీతమైన చైతన్యమే తన స్వరూపమని తెలుసుకొని దానిలో విలీనమై ఉంటాడు ఇంట్లో కొంతమందికి దీంట్లో సమస్య ఒకటి కనపడుతుంది సమస్య లేని చోట సమస్య ఒకటి కనపడుతుంది ఆ సమస్య ఏమిటో చెప్పుకుంటారా ఈశ్వరుడు మాట ఏమిటి అనే సమస్య అంటే వాళ్ళ ఈశ్వరుడు ఏదో ఒక ఉంటాడు ఏదో మహిమలు చేస్తూ ఉంటాడు ఈశ్వరుడు కాబట్టి సమస్య ఉంటుంది యథార్థులు ఈశ్వరుడు అలా వేదాంతలో ఈశ్వరుడికి ఆకారం ఉండదు మహిమలుండవు చైతన్య రూపంగా ఉంటాడు అంటే ఆత్మరూపంగా ఉంటాడు కాబట్టి సమస్య ఉంది తత్వదే సమస్య లేదు సో ఈ విధముగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడే ముక్తుడు అని వేదాంతముల ఎందుకు మనం చూసినాం తర్వాత ఇష్టం ఏ పంచబంధ కేత్యాకజా విడంబనా దృఢం ఖండ్యా ఖండనోక్తి ప్రకారీ బంధ సుతర్కజ ఇచ్చ నేను విడంబనాహ అనేదాక మీరు ఆగాలి నేను విడంబలేపటికి మీరు విడం మొదలుపెట్టారనుకోండి నేను రెసర్గ్ అంటాను అది మానేస్తాను దృఢం ఖండి ఇక్కడ ఈ ఆచార్యులు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్న విషయం చాలా ప్రధానమైన విషయం అది ఎలాగంటే మీకు వాయిస్ బాగా వస్తూ ఉంది కదండి రైతులు ఒక సమస్యను లేవనెత్తినారు కదా సమస్య లేనటువంటి సమస్య ఉంటుంది ఇప్పుడు ఈ ఈశ్వరుడు మాట ఏమిటి అనే సమస్య ద్వైతులతో కాదు నిజానికి అది అద్వైతుల్లోనే ఈ అరకూర అద్వైతులు ఉంటారు ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అని సార్ అద్వైతులే సరిగ్గా బురకి రాక అర్ధాత్వ అద్వైతాన్ని ఏం చేస్తారంటే రిచువలైజ్ చేసి అద్వైతాన్ని రిచువలైజ్ చేసి ఇస్తారు దేవాలయానికి వెళ్ళారనుకోండి అక్కడ వాళ్ళు ఏం పూజలు చేసుకుంటూ ఉంటారు ఏదో పెద్దమ్మో మైసమ్మో ఏదో పూజలు చేసుకుంటూ ఉంటారు అంటే ఏదో ఏమో వస్తాయో రాముడు కృష్ణుడు దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడో సో ఏదో పూజలు చేసుకుంటూ ఉంటారు ఈ అద్వైతం వాళ్ళు ఏం చేస్తారో తెలిసినా వీళ్ళు స్పెషల్ దేవతలు పూజలు చేసుకుంటారు మిగతా వాళ్ళు పూజలు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు దక్షిణామూర్తి లేకపోతే ఏదో అలాంటిది మిగతా వాళ్ళందరికీ పరి పరిచయం లేనిది ఒక విగ్రహం పెట్టుకుని దానికి పూజలు చేసుకుంటూ ఉంటారు అంతే తప్ప బ్రహ్మ అరూపము అని అది పట్టుకోవడం తర్వాత మామూలుగా లోకంలో ఉండేవాళ్ళ రిచువల్స్ ఎలా ఉంటాయి ఏదో ఏదో ప్రార్థనలు ఎవరు ఉంటాయి ఓ ప్రేస్ ఏవో చేస్తారు ఏదో రాముడు కృష్ణుడు పట్టుకు వెళ్ళిపోయారు వీళ్ళు రాముడిని కృష్ణుని పక్కన పెట్టేసింది ఏదో కొత్త కొత్త దేవతల్ని పట్టుకొచ్చి ఏవో ప్రేయత్ చేస్తూ ఉంటారు ఈ అద్వైతం వాళ్ళు చేస్తారు వీళ్ళు అఖండ మండలాకారముట గురువు గారి ప్రేయత్ చేస్తూ ఉంటారు రిచువలైజ్ చేసే మొత్తం ఆ తత్వాన్ని పట్టుకోకుండా హోల్ థింగ్ ఇది ఇలాంటి సమస్యలు అన్నీ వస్తాయి మీరు ఆత్మని విచారం చేశారనుకోండి అవును వాళ్ళు ఆత్మవిచారం చేసే ఒక ఈశ్వరుడు మాట ఏమిటి ఎందుకంటే ఆ డౌట్ వాడికి ఎందుకు వచ్చిందంటే అద్వైతాన్ని రిచువలైజ్ చేసేటం మూలంగా వచ్చింది ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ దట్ కైండ్ ఆఫ్ కరప్షన్ ఐ మీన్స్ నాట్ ఐ ఆచార్య ఈ నాట్ లుకింగ్ అట్ దట్ కైండ్ ఆఫ్ కరప్షన్ ఎందుకంటే ఆచార్యుడు ఎరగడం అలాంటి కరప్షన్ ఆయనకి తెలీదు ఆయన చూస్తున్నది ఏమిటంటే ఈ వీళ్ళు ప్రశ్నను ఒక దాన్ని లేదనంటే వాళ్ళు ఆ ప్రశ్న అది అద్వైతం మీద పెద్ద దండయాత్ర అద్వైతం తప్పని మేము ప్రూవ్ చేసేసినాము అని సంతోషపడేటువంటి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు అలాంటి ప్రశ్న ఒకటి లేదంటే అయ్యా మీరు తత్వం అన్నారు బుద్ధి కింద సహా బుద్ధి జగత్ దాకా అంతా జడమే బుద్ధి కూడా జడమే బుద్ధికి పైన ఆత్మ చైతన్యము సాక్షికి దాన్నే కూటస్థ చైతన్యము అవుతారు ఇది కూటస్థ ప్రకరణే కదా కూటస్థ అంటే మార్పులు చేర్పులు ఏమీ లేని దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన శుద్ధమైన ఏరూపాల కూటస్థ చైతన్యము అదే బ్రహ్మ అవునండి మరి జీవుడిని జీవుడిగా మొన్న ఎట్టుకుంటే లేకపోయాడు బ్రహ్మ సత్యం జగన్మిథ్య బుద్ధి నుంచి జగత్తు వరకు అంతా అదంతా జగత్తులో భాగమే అది మిథ్య బ్రహ్మ సత్యం నీ సమస్య ఏమిటి అద్వైతం సిద్ధించింది కదా ఇప్పుడు ఈ జీవుడు ఎందుకు జీవుడు ఉండి చేయాలే ఉంది అనే యొక్క సిద్ధాంతం అంటే వాళ్ళ సమస్య ఏమిటంటే మరి బంధం ఎవరికి సంసార బంధం ఎవరికి బంధం గలవాడు ఒకడు కావాలి మనకి ఇప్పుడు జైలు కట్టి పెట్టారు జైల్లో పెట్టడానికి ఒకడు ఉండాలి ఎవళ్ళు లేదు జైలు ఉంది కానీ ఎవళ్ళు లేరు అందరూ సత్య పరాయనలు అయిపోయారు అసత్యంతో పని లేదు జైలులో పెట్టేందుకు ఎవరూ లేదు జైలు ఉంది నీ సమస్య వాటి ఇది ప్రాబ్లం దాంతో ప్రాబ్లం ఏముంది అలా కాదు బంధం ఉండాలి ఎందుకని ఎందుకు ఉండాలి బంధం బంధముకు అలవాడు ఒకటి ఉండాలి బంధము ఉండాలి అంటే అభిప్రాయం బద్ధుడు ఉండాలి బద్ధుడు బంధము కలవాడుని ఏమంటారు బద్ధులు అంటారు బద్ధులు ఉండాలి బద్ధులు ఉండాలి ఎందుకు బద్ధులు ఉండాలి బద్ధులు వాడు మోక్షం కొరకు వేదాంతములు అధ్యయనం చేస్తాడు మోక్ష శాస్త్రము సాధకం వాడి కోసం ఉద్దేశించాడు వాడు ముక్తులు అవుతాడు కాబట్టి ముత్తుడు ఉండాలి కాబట్టి మోక్షశాస్త్రము సార్థకం అవ్వాలంటే బద్ధుడు ఉండాలి మీ సిద్ధాంతం మీరు తత్వాన్ని చెప్పిన తీరు చెరువులు చూస్తే బద్ధుడే లేడు అక్కడ ఇక్కడ ఆత్మ బ్రహ్మయే జీవుడు అనేవాడు వేరే లేదు కాబట్టి బద్ధుడు బంధము ఎవరికి బంధము కలవాడు లేకుంటే ఈ మోక్ష శాస్త్రం దేనికోసం మరి ఉపనిషత్తులు చెప్పే మోక్ష శాస్త్రం అంతా వ్యర్థమైపోతుంది కదా అని ప్రశ్నలేమని చెప్పారు అంతేకాకుండా కొన్ని పరిహాసాలు కూడా చేశారు విడంబనా పరిహాసం అంటే వెటకారాలు కూడా చేశారు ఎలా వెటకారాలు చేశారు చూడండి అట్లయితే జీవుడు దేవుడు ఒకడే అంటాడు మరి అయితే ఇప్పుడు గుళ్ళో పూజ చేసి పూజ చేసేది ఎవరికి మీరు చెప్పండి అంటే అందరూ నవ్వుతారు చూడండి ఎలా ఉందో ఈ అద్వైతం అద్వైతం ఎలా ఉందో చూడండి జీవుడు దేవుడు ఒకడే అంటాడు అంటే పూజ చేస్తున్నవాడు వేరే ఉండడు పూజ చేయబడేవాడు వేరే ఉండడు అప్పుడు ఈ దేవాలయం ఎందుకు ఈ పూజలు ఎందుకు ఈ మంత్రాలెందుకు తంత్రాలు ఎందుకు అనేప్పటికీ అందరూ తప్పట్లు కొట్టారు అదొక పరిహార లేకపోతే రిడిక్యూ విడంబర అంటే రిడిక్యూ పరిహాసం ఎటకారం పరిహాసం కూడా కదండి ఇంకో ప్రశ్న ఏమిటంటే బంధము జీవుడు యథార్థమా కదా కాదు జీవుడు సత్యం కాదు అయితే మరి బద్ధుడు జీవుడే కదా కాబట్టి బంధము ఎవరికి జీవుడు సత్యం కాకపోతే ఇంకా బంధం ఎవరికి బంధము లేదు అంటే మోక్షం అక్కర్లేదు బంధము మోక్షము కాబట్టి మోక్షశాస్త్రం వేస్ట్ అయిపోతుంది సో నువ్వు అద్వైతం పెట్టి మోక్షశాస్త్రం అనే దాని యొక్క స్థానాన్ని తీసేసి దాన్ని నిస్సారంగా తయారు చేశారెండవ్ ఈ అద్వైతులు ఇలా ఉంటారు అని వెటకారం చేయటం ఇటువంటి వెటకారములు గలవు ఈ వెటకారములన్నీ కూడా తప్పాయి ఇవి తప్పనే మీరు ఖండక్తి ప్రకారత ఖండనమున ఒక గ్రంథము కలదు దాని పూర్తి పేరు ఖండన ఖండ కాద్యము మహాప్రాణవర్ణాలు ఒత్తి పలకాలి మీరు మహాప్రాణవర్ణాలని ఒత్తి కొండగా పలికితే వెళ్ళడానికి కటుగా ఉంటాయి సో బుద్ధి అన్నారు అనుకోండి బుద్ధి ఏమిటండి బుద్ధి అన్నారు అంటే ముందు శ్లోకంలో బుద్ధి ఆది నామం చదివాడు అనుకోండి రాంగ్ బుద్ధ్యాది నామంత ఖండ చే అది ఆ పుస్తకం పేరు ఖండన ఖండ ఖాద్యము ఓకే ఖండ ఖాద్యము అంటే పట్టికి వెళ్ళం ఖండ ద్వైతులు లేవనెత్తినటువంటి పరిహాసములను ఖండించారు దాంట్లో ఆ పుస్తకంలో ఆ పుస్తకం రాసిన ఆయన పేరు శ్రీహర్షుడు హర్షుడు కాదు హర్షుడు మహారాజు ఈయన మహారాజు కాదు ఈయన ఈయన సద్బ్రాహ్మణుడు క్షేత్రుడు కాదు ఆ పేరు హర్షుడు కాదు శ్రీహర్షుడు ఈయన రెండే గ్రంథాలను రచించిన ఒకటి నైషము దాన్ని పంచకావ్యాలు చదివేక చదువుతారు దానికి ఆరవ కావ్యము అని పేరు రెండవది వేదాంత శాస్త్ర గ్రంథం ఖండన ఖండ వేదాంత శాస్త్రంలో ఒక రకంగా అల్టిమేట్ అని అంటారు దాంట్లో ఈ వైతులు వేవనెత్తిన వెటకారపు పూర్వపక్షములను అందించి ఖండించి పెట్టారు మీరు ఆ పుస్తకం చూసుకోండి దాంట్లో ఈ జీవుడు లేకపోతే బద్ధుడు లేకపోతే మోక్ష శాస్త్రం వ్యర్థం అయిపోతుంది కదా అంటూ ఈ ద్వైతులు చేసిన వెటకారములన్నిటికీ సమాధానము ఇవ్వబడ్డవి నేను ఆ పుస్తకంలో చూసుకోండి అది ఎవటం నేను నేను కొద్దిగా ఈ విధముగా అయినట్లయితే అనగా బుద్ధ్యాదులు జడములు మిథ్యా కూటస్థ చైతన్యమే పరమాత్మ అన్నట్లయితే బంధహ సంసారబంధము కశ్యాయవనికి సార్డు ఉండును అప్పుడు ఇక సంసార బంధం ఎవరు ఉంటుంది బుద్ధి అది జడములు కదా బుద్ధి మనస్సు ఇతర జడములు పైగా మిథ్య కూడాను ఆ జడములు మిథ్య చేతనానికే ఉంటుంది బంధం సత్యానికే సత్యమైన దానికి బంధం ఉంటుంది కానీ జడములను బంధం ఉండదు కదా ఇప్పుడు మీ నెట్టి మీద బరువు పెట్టారనుకోండి బరువు అనిపిస్తుంది అదే పిల్లల మీద రూపు వేస్తే ఆ పిల్లలకి బరువు అనిపిస్తుందా అని తెలుసు అది దాని పరిస్థితులు జడములు కదా కాబట్టి బంధం ఎవరికి అని ఒక కుతార్కాన్ని కుతార్కం అంటే చూడటానికి పైన చూడడానికి తర్కంలా అంటే లాజిక్లా అనిపిస్తుంది దాన్ని లోతుగా పరిశీలిస్తే దాంట్లో లాజిక్ ఏమీ ఉండదు అటువంటి కుతార్థాలు ఎలా ఉంటాయంటే జనాలు వాళ్ళ అజ్ఞానవంతం దాంతో ప్రవేశపెట్టే వాళ్ళ ఆయుధి మనిషిమడుతూ ఉంటారు అలాంటి కుతర్కముల నుండి ఇటువంటి వెటకారములు బయలుదేరుస్తూ ఉంటాయి ఇత్యాది కుతర్కజాహ ఈ రకమైన చెడు తర్కము నుండి పుట్టే చెడంబరా వెటకారములు ఖండోక్తి ప్రకారత ఖండన ఖండ ఖాద్యము అనే గ్రంథములో చెప్పిన దాని ప్రకారముగా క్రోహం గట్టిగా ఖండి ఖండింపబడెను ఇలాంటి వెటకారాలు చేస్తూ ఉంటారు ఆ వెటకారాలని మీరు పట్టించుకోవాల్సిన పనులేదు ఖండన ఖండ కార్ద్యం అనే గ్రంథాన్ని పట్టుకోండి దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకోండి దాంట్లో వీటన్నిటికీ ఖండనాలు చెప్పబడి ఉన్నాయి వాటిని మీరు తెలుసుకుని ఇటువంటి కుతర్కములను గురించి పెట్టుకోవద్దు వాటిని దృఢంగా దూరం ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీ కేసు మీరు చూసుకోండి మీ కేసు మీరు చూసుకుంటే మీరు జాగ్రత్త వ్యవస్థలో ఉన్నారు పైగా మీరు ఒక వ్యక్తి అయి ఉన్నారు పరిచ్ఛిన్నమైన వ్యక్తి లిమిటెడ్ లిటిల్ పర్సన్ మీకు ఒక పేరు ఒక రూపము కలదు అలాంటి వ్యక్తి అయి మీకు ఏవో సుఖములు కొన్ని దుఃఖములు ఇదే కదా అదే వాడే కదా సంసారీ బొద్ధుడు అంటే కదా సుఖ దుఃఖముల మిశ్రమములు సతమతమవుతూ ఉంటాడు వాడు సంసారి ఆ విధంగా నేను సంసారీ అయి ఉన్నాను జాగ్రత్త అవస్థలో సంసారీ స్వప్నంలో ఈ సంసారీ లేడు స్వప్నంలో ఎవడున్నాడు వాడు ఉన్నాడు సుశుద్ధిలో అసల్యం లేదు జాగ్రత్త వ్యవస్థకి మాత్రమే పరిణితమై ఈ సంసారి ఉన్నాడు కాబట్టి ఈ సంసారి అదేదో పరమసత్యం అన్నట్టుగా మాట్లాడతానూ పరమసత్యం అయితే స్వప్నంలో కూడా ఉండాలి ఈ సంసారి సుశుద్ధిలో కూడా ఉండాలి అంటే ఈ సంసారి లేని అవస్థ ఉండకూడదు సంసారి పరమసత్యం అయితే ఆ సంసారి లేని అవస్థ అనేది అసలు ఉండవే కూడదు కాబట్టి సంసారి పరమశక్తి అని కాదు ఎందుకంటే సంసారి అనుగతం అవ్వటం లేదు అనుగతము అంటే దాంట్లో వెళ్ళడం స్వప్నంలోకి సంసారం వెళుతున్నాడా వెళ్ళడం లేదు సుశుద్ధిలోకి ఈ సంసారం వెళుతున్నాడా వెళ్ళడం లేదు కాబట్టి సంసారి అనుగతం అవ్వటం లేదు అన్వయం వ్యతిరేక సంసారి వ్యతిరేక్తమైపోతున్నాడు అంటే జాగ్రత్త వ్యవస్థ పరిమితమై మిగతా రెండవ స్థానంలోకి అన్వయించుటలేదు సంసారం అన్వయించేది ఏదైనా ఒక కుండ ఉంది ఏమిటది ఒక ఎరుక జాగ్రత్త అవస్థ ఎందు ఆ వెలుగునంటే జాగ్రత్త అవస్థంతా ఈ ఎరుక అది ఆగిపోవడం లేదు అది అది స్వప్నంలోకి వెళుతోంది స్వప్నంలోకి స్వప్నావస్థని ప్రకాశించేస్తుంది ఆ వెనుకయే సుశుక్తిలోకి వెళ్లి సుశుద్ధి యొక్క అభావాన్ని కూడా అనుభవ రూపంగా ప్రకాశింపజేసింది ఆనందాన్ని కూడా మనకు అందజేసింది కాబట్టి ఆ శుద్ధ చైతన్యము అన్వయమవుతోంది అనుగతమవుతోంది తప్ప ఈ సంసారి అనుగతం అవ్వటం ఈ సంసారి జాగ్రత్త వ్యవస్థకి పెరుగునే కాబట్టి ఆ సంసారి సత్యమైతేనే అప్పుడు బంధము సత్యమవుతుంది అప్పుడు మోక్ష శాస్త్రము సాక్షకమవుతుంది అనే ఆర్గ్యుమెంటు అనవసరం ఆ సంసారి సత్యం అనే భ్రమ ఉందా లేదా ఉంది సత్యం కాదు సంసారి సత్యము అనే ఉంది కదా ఆ భ్రమను పోగొట్టడానికి మోక్షశాస్త్రం సహకరిస్తుంది సరిపడింది దానికి దానికి సరిపడిందండి అంతకంటే మోక్షశాస్త్రం యొక్క ప్రయోజనం వేరే ఏమీ లేదు మోక్షశాస్త్రము సత్యమైన సంసారాన్ని పోగొట్టడానికి ఉద్దేశించింది కాదు కల్పితమైన సంసారము కల్పితము అని చూపించి తొలగించట కొరకు మాత్రమే మోక్షశాస్త్రము ఉద్దేశించబడినది కాబట్టి దానికి దానికి సరిపడుతున్నాయి కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ కష్టబంధ అనేది తక్కువ ఆర్గ్యుమెంట్ ఎందుకంటే కష్టబంధ అంటే వాళ్ళ అభిప్రాయం ఏమిటి సంసారిన బంధ కదా సంసారికి బంధము సత్యమైన సంసారికి బంధమా సత్యముఖాన్ని సంసారికి బంధమా అంటే సత్యమైన సంసారికి బంధము అంటే బంధము సత్యమవుతుంది అప్పుడు దాన్ని నివారించుటకు మోక్షశాస్త్రం సాక్షికమవుతుందని వాడు అర్గ్యుమెంట్ మన సిద్ధాంతం ఏంటంటే తుడు సంసారి సత్యము కాదు మరి బంధము కూడా సత్యము కాదు మరి ఇంకా మోక్ష శాస్త్రం ఎందుకు అంటే ఆ సంసారి సత్యము ఆ బంధము సత్యము అనే భ్రమను తొలగించుటకై మోక్షాస్త్రము ఆవశ్యకమవుతుంది ఈ ప్రశ్న ఎలా ఉందంటే బ్యాక్టరీ లైట్ తీసుకురంటరా అంటే అది కల్పిత సర్పము బ్యాక్టరీ లైట్ అని అడుగుతారా అడగడా బ్యాక్టరీ అది కల్పించ సత్యం అని తెలుస్తుంది కల్పిక సర్పము ఇప్పుడు బ్యాటరీ లైట్ యథార్థమైన సర్పాన్ని నివారించిందా కల్పిక సర్పాన్ని నివారించిందా కల్పిక సర్పాన్ని నివారించి కల్పితమైన సర్పమేగా బ్యాటరీ లైట్ లేకపోయినా అది కలిసేది కాబట్టి బ్యాటరీ లైట్ వేస్ట్ అని అంటారండి అది కల్పితమైన సర్పము సంగతి బ్యాటరీ లైట్ వచ్చాకని తెలిసింది అంతకుముందు అది యథార్థమనే అనుకున్నాడు అది కరవక్కర్లేదు కరవకపోయినా కలిచినంత దుఃఖాన్ని వీడు అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ప్రయోజనము యథార్థమైన సత్వము యొక్క నివారణ కాదు కల్పిత సత్వము యొక్క నివారణ మాత్రమే యథార్థమైన భయమును పోగొట్టుట కాదు కల్పన నుంచి పుట్టిన భయమును పోగొట్టుట మాత్రమే కాబట్టివంటి ప్రశ్న వెటకారము అని సుఖరాము స్టార్ట్ అవుతుంది ఇంకొక మాట ఒక వ్యక్తి సంసారి అన్నా ఈ సంసారి జాగ్రత్త అవస్థలోనే ఉంటాడు అది విచిత్రం మీరు నేను మాట్లాడుకుంటా మీరు పెద్దలు చెప్పండి నువ్వు భక్తులు ఆయన దేవుడు అని చెప్తారు మరి కదా నువ్వు భక్తుడివి ఇక్కడ ఉన్నావు ఆయన దేవుడు వైకుంఠంలో ఉన్నాడు ఇత్యాదిగా చెప్తా వాళ్ళు ఎప్పుడైనా ఈ వర్ణన నువ్వు భక్తుడివి ఆయన దేవుడు అనే ఈ వర్ణన కేవలము జాగ్రత్త వస్థకు మాత్రమే పరిమితమై ఉన్నది అనే మాట చెప్తుంటే ఎప్పుడైనా రంగారాయణ గురువు వెంకటాచల మహాత్మ్యం పురాణం చెప్తున్నాడు అట ఆ పురాణానికి ముందో వెనుకో మధ్యలోనో ఈ పురాణము జాగ్రత్త అవస్థకు మాత్రమే పరిమితమై ఉంటుంది అని చెప్తాడు ఆయన ఈ పురాణంలోని మహిములు జాగ్రత్త మాత్రమే పరిమితమై ఉంటాయి ఇక్కడ దేవుడు జాగ్రత్త అవస్థకి మాత్రమే స్వప్నంలో ఉండడు సుశుక్తిలో అసలే ఉండడు ఇక్కడ స్తోత్రములు ఇక్కడే రచనలు ఇక్కడ కళ ఇవన్నీ కూడా జాగ్రత్త పరిమితమై ఉంటాయి మిగతా వస్తల్లో ఉండవు వీటి యొక్క లిమిటేషన్ ఇంతే అని ఎవరైనా చెప్తారా ఎందుకు చెప్తాను చెప్పద్దు చెప్పాలా అక్కర్లేదా అవసరం ఉందంటారా లేదంటారా చెప్పాలి నేను రామకృష్ణ రామతీర్థం గట్టిగా పాయింట్అవుట్ చేశాను ఎక్కడ అయితే అవసరించేస్తావు ఏదో పెద్ద ఏదో గొప్ప బోధిస్తున్నట్టుగా మాట్లాడతావు నువ్వు చెప్పిందంతా కూడా అలా కంటి మీద చిన్న కొనుకు పట్టగానే ప్రతి అయిపోతుంది ఇది కోసం మీరు రాత్రి రాత్రి నిద్రపోనక్కర్లా ఆయన పురాణం చెప్తుంటే కొనుక్కు పట్లు ఆ పురాణం అయిపోయింది ఇట్ ఎల్ బికమ్ ఎక్స్టింగ్ ఒక అవస్థకి పరిమితమై ఒక అవస్థకి ఒక రకమైన మానసికమైన కండిషనింగ్ ఉన్నప్పుడు మాత్రమే పరిమితమై ఉండే భేదమును పట్టుకుంటే అభేదముపై వికారం చేస్తాము అని ఈ రకంగా ఖండిస్తారు సరే ఇంకో విషయం ఈ జాగ్రత్త అవస్థలో వీడు సంసారి వీడు భక్తులు ఎవరైనా వీడు మిగతా అవస్థల్లో ఆ ప్రశ్నలు అడ్డు లా అనుకోడు నేను సంసారాన్ని సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాను నేను దుఃఖిని అనుకుంటాడే తప్ప నేను ఈ వ్యాఘ వ్యవస్థకు మాత్రమే దుఃఖిని అని ఎవడో అనుకోడు అనుకుంటే వాడు కుట్రస్ అయిపోతాడు కదా వీడున్నాడు వీడు ఏమనుకుంటాడు ప్రతి వాడు నేను ఫలానా వ్యక్తిని అని అనుకుంటాడు ఓకే ఈ వ్యక్తికి భా శాస్త్రం అలా చెప్పాలి కదా ఈ వ్యక్తి పుట్టుటకు ముందు ఉన్నాడా చచ్చిపోయిన తర్వాత ఉంటాడా అని ఒక ప్రశ్న మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ప్రశ్న మీరు మళ్ళీ పునర్జన్మ సిద్ధాంతం నా నెత్తర వేయచ్చు పునర్జన్మ ఈ వ్యక్తికి కాదు ఈ వ్యక్తి ఎవడో తెలిసిన సుబ్బన్న గారి కొడుకు రామన్న భారద్వాజ సపోతుడు తెలంగాణ లేకపోతే పంజాబీ వీడు క్షత్రియుడు లేకపోతే బ్రాహ్మణుడు వీడికి పిల్లలు భార్య ఆ భార్య ఒకసారి చెప్పిన మాటలు అంటే ఇంకోసారి చెప్పిన వీడు ఈ వ్యక్తి వీడు బుద్ధుడు వీడికి మోక్ష శాస్త్రం ఈ వ్యక్తి పుట్టడానికి ముందు ఉన్నాడా లేదండి పుట్టడానికి ముందుకండి పెళ్లి కావడానికి ముందే లేడు వీడు ఈ వ్యక్తి ఆత్మ ఉంది ఆత్మచైతన్య ఉంది మీరు ఏ వ్యక్తి అయితే బొద్ధుడై ఉన్నాడో సంసారి ఉన్నాడో ఆ వ్యక్తి పుట్టుకు ముందు లేడు చచ్చిన తర్వాత ఉండడు అంచేవన్నా ఒక ఆయన పోయారు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు నన్ను అడిగాను అది ఇప్పుడు ఆయన ఏడు కదండి అని చెప్పారు అంతే మరి సూక్ష్మ శరీరం ఉంది సూక్ష్మ శరీరం ఉంది ఆ సూక్ష్మ శరీరం మీరు అనుకున్న ఆయన కాదు అది ఆ సూక్ష్మ శరీరం మీరు అనుకున్న ఆయన అవ్వాలంటే ఆ దేహం కూడా ఉండాలి ఆ దేహములకు అసూక్ష్మ శరీరముతో కలిసి ఉండాలి అప్పుడు కుంభన్న గారి కొడుకు రామన్న గారు గోత్రము నామము ఇవన్నీ ఉంటాయి ఆశీవాస్తులు కూడా వస్తాయి ఆ దేహం లేదుగా దేహం పోయింది తగలబెట్టేశారు కదా ఇంకా సూక్ష్మ మిగిలింది ఆ సూక్ష్మ ఆ వ్యక్తి కాదు భాగవతంలో ఒక అథవ పెట్టారు కొడుకుపోయి దుఃఖిస్తూ ఉంటారు నారదు మాటలు వస్తారు ఎందు తర్వాత దుఃఖిస్తున్నారు అంటే మా కొడుకుపోయాడు దుఃఖిస్తు ఉంటారు వాడు మీ కొడుకు కాద బాబు మీరు దుఃఖించడం అనవసరం అని అడుగుతాడు అంటే మా కొడుకు కాకపోవడానికి మా కొడుకే అంటే పిలుస్తాను నేను మీరు ఒకసారి మాట్లాడిందని ఆ వాడిని పిలుస్తారు ఆ జీవుడు వచ్చాడు వీళ్ళు ఆ జీవుడిని చూసి నువ్వు మా కొడుకు కదా అంటారు అంటే ఏ జన్మలో కొడుకుందని అడుగుతాడు ఎందుకంటే నాకేమో పది పదిహేను జన్మలు గుర్తున్నాయి ఒక్కో జన్మలో ఒక తల్లిదండ్రులకి కొడుకుగా పుట్టాను నేను ఇప్పుడు ఒక జన్మలో మీరు తల్లిదండ్రులు అయి ఉంటారు అది ఏ జన్మ అని అడుగుతారు నాకు గుర్తు లేదని కథ కాబట్టి నేను పాయింట్ సరిగ్గా కన్వే చేయగలిగానో లేదో నాకు అర్థం కాట్లేదు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మనిషి పోతూనే ఏ వ్యక్తి అని మీరు అనుకున్నారో ఆ వ్యక్తి ఇంకా ఉండదు సూక్ష్మశరీరం ఉండదు అని నేను అంటాం ఉండదు అని చైతన్యం ఉండదు అని నేనంటలానా దేహమునకు అభిమానము పెట్టుకున్న సుబ్బన్న గారి కొడుకు రామన్నైతే ఉండదు అలా ఎందుకు చెప్పాల్సి ఈ పితృకర్మ చేసేవాళ్ళు చేయించే వాళ్ళు కూడా ఆ సుబర్ణ గారి కొడుకురామనే అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు అందుకోసం ఇలా చెప్పాల్సి వస్తాం అర్థం కాబట్టి మీరనుకుంటున్న బద్ధుడైన సంసారి అయిన వ్యక్తి వాడు చాలా పరిచ్ఛిన్నమైన అల్పమైన డ్యురేషన్ కలవాడు ఉంటాడు అందరు ముందు లేడు తర్వాత కాబట్టి ఆ వ్యక్తిని పట్టుకునే ఆ వ్యక్తి కోసం శాస్త్రం వచ్చింది అని మీరు నిరూపించే ప్రయత్నం చేయనక్కర్లేదు శాస్త్రం ఆ వ్యక్తి కోసం రాలేదు శాస్త్రం ఎందుకు వచ్చిందంటే అజ్ఞానాన్ని నివారణ కోసం వచ్చింది అజ్ఞానము ఎన్ని వర్షాలుగా ఉన్నది దానిని నివారణ చేయటం కోసం వచ్చింది దీపము చీకటిని పోగొడుతుంది తప్ప చీకట్లో ఉండే నీడలను పోగొట్టడానికి రాలేదు అర్థమైందా దృష్టాన్న చీకట్లో ఏవో నీడలుంటాయి ఆ నీడలను చూసి మీరు దెయ్యాలు దేవతలను మీరు అనుకుంటారు వాటిని దీపం పోగొట్టదు దీపం చీకటినే పోకూడదు చీకటి ఎక్కడైతే పోగొట్టిందో ఈ నీడలు కూడా అంతర్ధానం అయిపోతాయి అలాగే అజ్ఞానం అనేటువంటి చీకటిని ఆత్మజ్ఞానం పోకూడదు పోగొట్టేటప్పటికి నేను వ్యక్తిని అనే వంటి వ్యక్తి పోతాను అంతే తప్ప ఆ వ్యక్తి ఎన్నడూ సత్యము కాదు తర్వాత ఈ పాఠం యొక్క సందేశమేమి దాని కాస్ట్ కానీ ఒక మెసేజ్ ఉండాలి కదా స్టేక్ హోమ్ మెసేజ్ అంటూ ఉంటారు అది కొట్టుకునే ఇంటికి పోవాలి పోయి ఇంటి మీరు కొంచెం విచారం చేసుకోవాలి అదేమిటంటే ఆ వ్యక్తిత్వం ఉన్నది ఆ వ్యక్తి ఓకే జాగ్రత్త వ్యవస్థకు పరిమితమై ముఖముఖాలను అనుభవిస్తూ సంసార బంధంలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి నేనే అని మమేకమై ఆ వ్యక్తి పడే పాటలతోటి సతమతమవడము అనే పనిని మీరు చేయనక్కర్లేదు మీరు ఆ చేయనక్కర్లేదు ఆ వ్యక్తి కల్పిట వ్యక్తి అది బద్ద అది ముక్తుడవ్వాలి ఎలాగా అని మీరు పోరాటము చేయనక్కర్లేదు సతమతము కానక్కర్లేదు లేదా ఆ వ్యక్తి పాపి ఆ వ్యక్తి పుణ్యాత్ములు ఎలా అవ్వాలి అని సతమతం ఉండడం ఆ వ్యక్తి దుఃఖి ఆ వ్యక్తి సుఖం ఎలా అవ్వాలి అని సతమతం ఉండడం అదేనా మన జీవితం మన జీవితం అదేనా మీరు ఆ వ్యక్తితో ఈ విధంగా కుష్టి పడుతూ సంసారంతో దుఃఖాన్ని అనుభవిస్తూ సతమతమవుతో విలగల్లాడుతూ ఉండడం మీరు చేయనక్కర్లేదు నేనున్నట్టు వాళ్ళ మీరు అది లేదు మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే నేను కాను నా స్వరూపము కాదు అని ఆ వ్యక్తి అంటే ఏ వ్యక్తి అయితే సుఖ దుఃఖాలను అనుభవిస్తూ సంసారంలో పొద్దుటై ఉన్నాడో ఆ వ్యక్తి నీకు తెలుస్తున్నాడా లేదా తెలుస్తున్నాడు కదా నీకు తెలుస్తూనే ఉన్నాడు కదా లేదా తెలుస్తూనే ఉన్నాడు కదా మీరే అనుకుంటున్నారు కదా తెలుస్తూనే ఉన్నాడు కదా ఆ వ్యక్తి మీరు కాదు ఎందుకని ఆ వ్యక్తి మీకు తెలుస్తూ ఉన్నాడు కనుక ఆ ఈగో ఆ అహంకారము అహంకారమే వ్యక్తి అది మీకు తెలుస్తూనే ఉంటుంది అదే అదే నేను అనుకుని నేను అనుకోవడం చేత వచ్చిన కష్టం ఇదంతా కూడా ఆ వ్యక్తి మీరు కాదు కాబట్టి మీరేం చేస్తారంటే ఏ వ్యక్తి అయితే సంసార బంధంలో తగులుకొని ఉన్నాడో ఆ వ్యక్తిని నాకు మోక్షం కావాలి అన్నంత మీకు మోక్షం కాదు అది మోక్షానికి ఉపాయం ఏమిటి ఏ వ్యక్తి ఏ వ్యక్తినే నేనని నేను అనుకుంటున్నానో ఆ వ్యక్తిని నేను అదుతూనా వ్యక్తి నేనా ఆ వ్యక్తిత్వము నా స్వరూపమా అని మీరు ప్రశ్న ఏంటి అప్పుడు మీకు ఆ వ్యక్తికి మధ్యన చిన్న స్పేస్ వస్తుంది అప్పుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి మీరు కొట్లాడాల్సిన అవసరము తీర్పు విజయ దేవుట అనమాట మళ్లీ చెప్తున్నా ఏ వ్యక్తి మీరు కాదో ఆ వ్యక్తిగా అధ్యాస పెట్టుకుని ఆ వ్యక్తికున్న సుఖదులను బయటపడటం కోసం తంటాలు పడుతూ తంటాలు పడటం వల్ల మీకు ఒడిగిలేమీ ఉండదు మీరు అలా చేయటం మానేయండి మీరేం చేస్తారంటే ఆ వ్యక్తి నేను కాను ఆ వ్యక్తిత్వము నా కాదు అని దానికి పైకి మీరు వెళ్ళిపోతాయి ఆ వ్యక్తిని సాక్షిగా దర్శించి ఆ వ్యక్తిత్వం అతీతమైన కూటస్థ చైతన్యముగా మీరు మీరు ఇచ్చి అంటే మీరు చేయాల్సింది అప్పుడు మరి ఆ వ్యక్తి బంధం ఏమవుతుంది ఆ వ్యక్తి కాదుగా ఆ వ్యక్తి బంధం ఏమవుతుంది వ్యక్తే కల్పిటం అను తో బంధము కల్పిటమే బంధము కల్పిటమని బంధము తొలగిపోతుంది అంటే అర్థం ఎట్లా తెలుసిన ఈ సోకాల్డ్ పర్సనల్ లైఫ్ ఆ పెర్సన్ తో లైఫ్ ఉంటుందిగా ఆ లైఫ్ పర్సన్ సోకాల్డ్ పర్సనల్ లైఫ్ దానికి అతీతంగా మీరు జీవించగలుగుతారా అంటే అర్థం లైఫ్ ఉంటుంది అది పర్సనల్ లైఫ్ మాత్రం కాదు ఒక లైఫ్ ఉంటుంది లైఫ్ అంటే ఏమైతే ప్రాణశక్తి ఉంటుంది విజ్ఞాన శక్తి ఉంటుంది అంటే మనస్సు బుద్ధి పనిచేస్తూ ఉంటాయి ప్రాణశక్తి వల్ల ఇంద్రియాలు పనిచేస్తూ అంటే వీటన్నిటినీ మూటగట్టి ఇది నేనే అనుకునేటువంటి అభ్యాసం ఉండదు నో పెర్స్ ఓన్లీ ఫంక్షన్ నిద్రలో మీరు అలాగే ఉన్నారు కదా నిద్రలో మీరు పెర్సనయ్యారా ధ్యానం చేస్తున్నప్పుడు మీరు పెరసనగా ఉన్నారా నేను ఏదో ఆదమరిచి ఉన్నప్పుడు పెర్సన్ గా ఉన్నారా లేదుగా మిగతా ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి విజ్ఞానశక్తి ఉంది క్రియాశక్తి ఉంది ప్రాణశక్తి అదే క్రియాశక్తి కాబట్టి యూ హెవ్ టు గో బియాడ్ దెర్సనల్ లైఫ్ కీప్ ద లైఫ్ డోంట్ మేక్ ఇట్ దర్సనల్ డోంట్ మేక్ ఇట్ ఈగోక్ ఆమె అత్తగారు కాబట్టి నాకు శత్రువు ఆ శత్రుత్వం నాకు దుఃఖహేతువు కదా ఇదంతా ఎప్పుడొచ్చింది నేను కోడలు అయినప్పుడు నేను కోడలు కాను కోడలు అనేది సమాజం పెట్టిన ఒక పేరు అది నా స్వరూప నేను చైతన్యం నేను చైతన్యమా కోడలా చైతన్యం అప్పుడు నేను కోడలు కాదు నేను కోడలు ఎప్పుడైతే కాదో ఆమె కాదు అప్పుడు ద్వేషానికి అవకాశం లేదు శత్రుమిత్ర భావము ఒకనొక వ్యక్తిత్వంతో తాదామ్యం వల్ల మాత్రమే వస్తుంది కాబట్టి ఒక వ్యక్తిత్వాన్ని నెక్కిన అదే నేనని నిశ్చయించుకుని దాని సుఖ నా సుఖ దుఃఖములుగా సంసారంలో సతమతమవుతూ ఉంటారా ఫలా అవుతారా కర్మలు చేసి దాని నుంచి ఏదో ధరిద్దామని ట్రై చేస్తారా లేక ఏ వ్యక్తిని నేను అని మీరు అనుకుంటున్నానో అనుకోవడమే తప్పు ఆ వ్యక్తి కానీ కాదు మీరు కూటస్థ చైతన్యం అని మీరు తెలుసుకుని ఆ వ్యక్తిత్వములకి పైకి మీరు వెళ్ళిపోతారు అంటే పర్సనల్ లైఫ్ ఉండదు లైఫ్ ఉంటుంది పర్సనల్ లైఫ్ ఉండదు మీకు దృష్టాంతం చాలా సార్లు మళ్ళీ చెప్తే బాగుండదేమో అనిపిస్తుంది కానీ ఆ పాయింట్ని మేటివ్ పాయింట్ చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది పాఠం ఉంటుంది గురువు ఉండడం అర్థమైందా మీకు గురువు వ్యక్తి పాఠము ఫంక్షన్ పాఠం ఉంటుంది గురువు ఉండడం లెర్నింగ్ ఉంటుంది శిష్యులు ఉండడం శిష్యుడు ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు లెర్నింగ్ ఉండదండి మీకు తెలుసా శిష్యుడు ఉన్నాడంటే వాడు ఏదో తోకా లాగే శిష్యుడుగానే ఉంటాడు లెర్నింగ్ ఉండదు లెర్నింగ్ ఉన్నప్పుడు మీరు శిష్యుడు కాదు నేను ఎంతో మంది శిష్యులను నేను చూశాను శిష్యుడు వాళ్ళు ఆ మహారాజు చుట్టూ ముప్పై తిరుగుతారు ఓ అంటే నారాజు ఏమీ నేర్చుకోదు నేర్చుకోవాలనే ఆలోచన కూడా ఉండదు నేర్చుకోక్కర్లేదనే నిశ్చయంలో పడిపోయారు వాళ్ళు పైగా మహారాజుని చుట్టూ తిరుగుతూ ఉండడం అఖండ మండలాకారం అంటూ ఉండడం రెండుకోసారి ఇదే నేర్చుకోవడం అనే నిశ్చయానికి కూడా వచ్చేసారు వాళ్ళు ఎప్పుడు శిష్యుడు ఉన్నాడు నోళ్ళని ఇది ఎలాగంటే తెలుసుకుంటారా హస్బెండ్ ఉన్నాడు ప్రేమ లేదు వైపు ఉంది ప్రేమ లేదు కొడుకున్నాడు సేవ లేదు తండ్రులున్నాడు ప్రేమ లేదు ఎందుకంటే ఆ తండ్రి ఆ కొడుకు ఆ భార్య ఆ భర్త ఎందుకు అనవసరం కాదు అంతకంటే ప్రేమ ఉండడం మేలు కదూ కాబట్టి ఆ వ్యక్తిత్వము నుండి ఆల్ట్ కదా మీరు పైకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తిత్వం నాశనం అయిపోతున్నా ఏమీ నాశనం అయిపోతుంది ఫదర్న ఫిమే పంజాబీ నద్రా అని దర్శిస్తారు అని తెలుసుకుంటారు దీంట్లో నశించింది ఏమున్నది ఇంద్రియక్టు అలాగే ఉంటాయి బుద్ధి శక్తి అలాగే ఉంటుంది పాఠశక్తి అలాగే ఉంటుంది అవి ఫంక్షన్స్ అవుతూనే ఉంటాయి మంచి ఫంక్షన్స్ ఉంటాయి చెడు ఫంక్షన్స్ అవ్వడానికి కారణమే లేదు మీరు ఆత్మస్వరూపులుగా నిలిచి ఉంటారు దీంట్లో చెడిపోయేది లేదు నశించేది లేదు మీరు ఆ కూటస్థతత్వముగా ఉంటారు కాబట్టి ద్వైతవాదులు ఏవనంటే కొంకి కొంకి ప్రశ్న కొంకి అంటే అర్థం తెలుసు కదా తెలుసుకోండి తెలుగు కొంకి ప్రశ్నలు కటకారములను మీరు సరుకు చేయవద్దు సరకు చేయకంటే తెలుసు తెలుగు వచ్చుండు కదా సరుకు కాదు సరకు చేయవద్దు సరుకులు అంటే వేరు ఉప్పు పప్పు అవి సరుకులు సరుకు చేయవద్దు లెక్క చేయవచ్చు మంచి ఇంకోసారి రాబో